దానము ధర్మము సగుణ్యానము ప్రతిమార్చనంబు తపతీర్థస్నానములివి ముక్తిదమనీ మానవులదింసయలు మాటాడదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమీ అవును కాదనక నీవనక నేనక ఒక మేనైన తి మీయున్నా మాటాదే మీ ఎరుకే లేదు మాటేదేమీ దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమ అక్షణము తప తీర్థ స్నానములు ఇవి ముక్తిధమని మానవులు వణరించ బయలు మాట్లాడదేమీ ఎదుకే లేదు మాట్లాడేదేమీ అవును కాదనక నీవనక నేనక ఒక్క తాగాక తి మీరి ఉన్నది మాట్లాడదేమీ ఎరుకే లేదు మాట్లాడేదేమీ